శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపమును ఆరవ ప్రకరణంలో ముప్పై నాలుగవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము కూటస్థ చైతన్యం అజ్ఞానము ఉండుట సంభవిస్తుంది అని సిద్ధి ఆ అజ్ఞానం చేత కలిగినటువంటి ఆవరణను కూడా చూపెట్టాడు కూటస్థం నా ప్రబుద్ధతే అని అంటూ అగ్నిజనుల యొక్క అనుభవాన్ని చూపెట్టాడు నేను కూటస్థుని ఎరుగను అనేది అవిద్య అనుభవం ఉన్నది మరియు నా భాతి నాస్తి కూటస్థం అనేటువంటి ఆవరణ అనుభవం కూడా ఉంది అందువల్ల కూటస్థుడు అవిద్యకు మరియు ఆవరణమునకు ఆశ్చర్యం ఉన్నాడు అనగా కూటస్థుని ఎందు అవిద్య ఆవరణాలు ఉండేది సంభవిస్తుంది అని చూపెట్టి మరియు ఆ ఆవరణ మూలకమైనటువంటి విక్షేపమును కూడా చూపెడుతున్నాడు ముప్పై నాలుగో శ్లోకంలో చెప్పినాడు ఇదస్థ సత్యత్వం రూపే యూక్షతేవయం త్వం వస్తుగం దృష్టాంత ద్రాష్టాంతాల్లో సామ్యను చూపెట్టాడు అధిష్టానం యొక్క ఇదమంశము మరియు సత్యత్వము ఆరోపితమునందు ప్రతీతి అవుతుంది శుక్తి ఎందు రజత భ్రాంతి కరువు చోట శుక్తి ఎందు ఇవ్వం ఉన్నది హిధంత్వం అనంటే పురోవర్తి దేశ సంబంధం ఎదురుగా కనపడుతూ ఉంటుంది దగ్గరలో చేరువలో పురోవర్తి దేశ సంబంధము ఏదైతే ఉందో ఇదత్వము అది ఎక్కడుంది అంటే శుక్తి ఎందు ఎదురుగా ఉన్నది శుక్తియే కదా ఆ శుక్తి ఎందు ఇవం ఉన్నది మరియు వ్యవహారిక సత్యత్వం ఉన్నది ఎందుకనంటే భ్రాంతి కలగక పూర్వము ఉన్నది శక్తి మరి భ్రాంతి కలుగుతున్నప్పుడు కూడా ఉన్నది శుక్తి భ్రాంతి నివృత్తి అయిన తర్వాత కూడా ఉన్నది వ్యవహారిక సత్యత్వం దానిలో ఉంది ఈ రెండింటిని ఇదత్వమును విధమంశమును మరియు సత్యత్వమును ఆరోపితమైనటువంటి రూప్యమునందు వెండి ఎందు చేస్తాడు భ్రాంత పురుషుడు ఇదం రజతం అస్తి అంటాడు అనేది శుక్తి దాన్ని ఆరోపిత వస్తువుతో కలిపి వ్యవహారం చేస్తున్నాడు ఇదం రజతం అంటున్నాడు ఇక అస్థి అనేది ఉంటది సత్యత్వం వ్యవహారిక సత్యత్వం శుక్తి అందుంటే ఆరోపిత వెండితో కలిపి వ్యవహారం చేస్తున్నాడు ఇదం అస్థి లేదా సత్యత్వం రెండింటిని ఆరోపిత వస్తువుతో కలిపి వ్యవహారం చేస్తున్నాడు ఇదం రజతం అన్నాడు ఇది దృష్టాంతంలో చెప్పినాడు ఇక దారితంలో కూటస్థునియందు స్వయంత్వం స్వత్వం అంటే ఆత్మత్వం ఉంది మరియు వస్తుత్వం అంటే సత్యత్వం కూడా ఉంది పారమార్థిక సత్యత్వం ఈ రెండిటిని ఆరోపితమైనటువంటి విక్షేపమునందు అంటే చిదాభాసు వ్యవహారం చేస్తున్నాడు అహం అస్మి అంటాడు అయం అహం అస్మి అంటాడు ఇవ్వేను ఉన్నా అంటాడు స్వయంతం ఇది ఆ కూటస్థుని యొక్క సామాన్య రూపం కూటస్థుడు అంటేనే సామాన్య చైతన్యం ఆ కూటస్థుని ఎందు ఉన్నది స్వయంత్వం మరియు పారమార్థిక సత్యత్వం వస్తుత్వం ఉన్నది దాన్ని విక్షేప రూపమైనటువంటి చిదాభాసుని ఎందు ఆరోపించి అయం అహం అస్మి ఈ నేను ఉన్నాను అంటాడు అహం అనేది ఆరోపితం దానితో అయం అంటే స్వయంత్వం లోపల ఏదైతే స్వత్వం దాన్ని సామాన్యంగా అహంతో పాటు కలి ఆరోపణ చేసి వ్యవహారం చేస్తున్నాడు అస్తిత్వము అస్తిత్వము ఏదైతే ఉందో అస్మి అని చెప్తున్నాడు ఈ విధంగా అన్యత్ర ఉన్నటువంటి ధర్మాలను అన్యత్ర ఆరోపించి చెప్తున్నాడు ఇదే అధ్యాస అంటారు అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస అంటారు దీనికి భ్రాంతి బ్రహ్మ విపర్యాసము విపర్యము విక్షేపము అధ్యాస అంటారు ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారిక చూడండి ముప్పై ఐదు శ్లోకానికి అవతారిక పన్నెండవ అంకము ఏం సామాన్యాంశ ప్రతీతి ఉభయత్ర ప్రదర్శ ఈ విధంగా సామాన్యాంశమును దృష్టాంత దృష్టాంతాల్లో ప్రదర్శింపజేసి విశేషాంశ అప్రతీతి సామ్యం దర్శయతి దృష్టాంత దృష్టాంతాల్లో విశేషాంశం యొక్క అప్రతీతి సామ్యాన్ని చూపెడతాడు గ్రంథికాలంలో అధిష్టాన విశేషాంశం ఉంటుందో అది అప్రతీతి ఉంటుంది ఒకవేళ అది ప్రతీతి అయితే భ్రాంతి కలగదు అది ప్రతీతి కాకపోవడం వల్లనే కదా భ్రాంతి కలుగుతుంది ఇక్కడ సామాన్యాంశము విశేషాంశము అని చెప్తున్నాడు సామాన్యాంశం దేనికంటారు విశేషాంశం దేనికంటారు అది ఒకసారి టిప్పన్ ద్వారా చూడండి నలభై టిప్పణం చూడండి జో భ్రాంతి కే సాతి ప్రతీతి హోవే హై అవరు జిస్ కి వినా భ్రాంతి హోవే నహి ఐసా జో అంశు సో సామాన్యంశుకే సామాన్యాంశం అంటే ఏమిటి విశేష అంశం అంటే ఏమిటి స్పష్టంగా చెప్తున్నాడు పండిత పీతాంబర్జీ వారు ఈ భ్రాంతి విషయంలో చాలా మందికి భ్రాంతి కలుగుతుంది అంటే భ్రాంతి అనేటువంటి ప్రసంగం విషయంలో చాలా మంది భ్రాంతిలో పడుతున్నారు అంటే సరిగా తెలుసుకోలేకపోతున్నారు సామాన్యమేమిటి విశేషం ఏమిటి అధిష్టానం ఏమిటి అందులో ఇంకా అధ్యాస ప్రభేదాలు ఉన్నాయి సంబంధ అధ్యాసము స్వరూపాధ్యాసము ధర్మాధ్యాసము ధర్మీ అధ్యాసము అన్యతరాధ్యాసము అన్యోన్యధ్యాసము సోపాధిక అధ్యాస నిరుపాధిక అధ్యాస కారణాధ్యాస కార్యాధ్యాస ఈ అధ్యాస విషయంలో చాలా మందికి ఎవరు కూడా ఈ అధ్యాస విషయంలో సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు అందుకని వేదాంతంలో ఇది చాలా ప్రముఖమైనటువంటి ఘట్టం ఈ అధ్యాస ఘట్టం అందుకే కదా శంకరుల వారు వేదాంత శాస్త్రమైనటువంటి ఉత్తరమీమాస ఏదైతే బ్రహ్మ సూత్రాలు ఉన్నాయో భాష్యం రాయుటకు మొదలు అధ్యాస అంటే ఏంది మొదలు తెలుసుకోవాలి ప్రప్రథమంగా అధ్యాస భాష్యను చెప్పినాడు మొదలు అధ్యాస అంటే తెలుసుకోండి ఎందుకంటే సంపూర్ణ వేదాంతం కూడా ఈ అధ్యాసాన్ని ఆధారంగా చేసుకుని చెప్తుంది ఎందుకు ఈ దేహాదిక ప్రపంచమంతా కూడా మిథ్యా ఇది అధ్యాస అని చెప్తుంది మరి అధ్యాస అంటే ఏమిటో తెలియకుండా ఈ ప్రపంచం అధ్యాస అని అంటే కేవలం చెప్పుకుంటూ పోయేదానా ఈ ప్రపంచం మిథ్య ఇది అధ్యాస అని చెప్పుకుంటూ పోయేదన అసలు అధ్యాస అంటే ఏమిటి అది తెలియాలి అది తెలియకుండా ప్రపంచమును మిథ్యత్వ నిత్యం చేసుకోవడం కష్టమవుతుంది అది మనకు సరిగ్గా యథాతథంగా తెలియాలి అనంటే వృత్తి ప్రభాకరము ఏడవ ప్రకాశము మరియు పోతే విచార చంద్రోదయం ఈ రెండు చోట్లనే ఈ అధ్యాస విషయము స్పష్టంగా చెప్పబడింది పోతే సిద్ధాంత బిందు అందులో కూడా విస్తారంగా చెప్పినాడు ఈ గ్రంథాలు అవలోకన చేయకపోతే అధ్యాస విషయము తెలియదు తికమక పడతారు అందుకని అధ్యాసము బాగా తెలుసుకోవాలి మంచిగా తెలుసుకోవాలి ఇది తెలిస్తేనే గాని వేదాంతంలో అతడు ఉత్తీర్ణుడైతాడు లేకపోతే వేదాంతం వంట తెలియదు అందుకని దీని గురించి బాగా తెలుసుకోవాలి సామాన్యాంశం అంటే ఏమిటి విశేషాంశం అంటే ఏమిటి ఏ విధంగా ఇదం రజతం అనేటువంటి బ్రాంతి కలగక పూర్వము అక్కడ శుక్తి ఉన్నది చెప్ప ఉంది దాని అందు ఇదం త్వం అంటే ఇది అంటే పురోవర్తి దేశ సంబంధము ఉంది భ్రాంతి కలవక కూడా ఉంది మరి భ్రాంతి కాలంలో భ్రాంత వస్తువుతో కలిసి కూడా ప్రతీతవుతుంది శుక్తిని చెప్పేటప్పుడు ఏమని చెప్తాము మనము ఇయం శుక్తి అంటాము ఇయమంటే ఇదం శబ్దం యొక్క స్త్రీ ఇయం ఏమన్నా ఇదన్నా ఒకటే రూపాంతరం స్త్రీలింగంలో మారినందువలన ఈయం అంటాము పుల్లింగంలో మారితే అయం అంటాము నపుసుకలింగంలో ఉంటే ఇదమునకు ఇదమే అంటాం ఆ ఇదమే ఈఎం అయింది ఈయం సుక్తి అంటాం ఈయమన్నా కూడా ఇదం అక్కడ ఆ ఇయమే ఇదం ఇక భ్రాంత వస్తువు ఏదైతే రజతం అది ప్రతి కూడా ఆ రజతము అది నపుసక లింగం కాబట్టి ఇదం అన్నాడు ఇదం రజతం అన్నాడు ఆ ఇదం అక్కడ కూడా ఉంది భ్రాంతి కాలంలో కూడా ఇదం యొక్క ప్రతితి అవుతుంది మరి భ్రాంతి నివృత్తి కాలంలో మళ్ళీ ఏమంటాం ఇయం శుక్తి నేదం రజతం ఇది రజతం కాదు మరేమనగా శుక్తి అనేటప్పుడు కూడా ఇయం శుక్తి అంటున్నాం అక్కడ కూడా ఇదం ప్రతీతి అవుతుంది అంటే ఈ ఇదం అనేది మూడు కాలాల్లో ఉంది భ్రాంతి కలగక పూర్వం ఉంది భ్రాంతి కాలంలో ఉంది భ్రాంతి నివృత్తి కాలంలో కూడా ఉంది ఇదం అనేది సో ఇదే సామాన్య అధిక దేశమే జో హోవే సో సామాన్యకే అధిక కాలంలో అధిక దేశంలో ఉండేది సామాన్యమంటారు ఈ సామాన్యాంశము మూడు కాలాల్లో ఉంది భ్రాంతి కలగక పూర్వం ఉన్నది కాలంలో ఉన్నది భ్రాంతి నివృత్తి కాలంలో కూడా ఉంది ఇదం ఇది సామాన్యాంశం అనబడుతుంది ఈ సామాన్యాంశం యొక్క ప్రతీతి కాకపోతే భ్రాంతి కలిగేందుకు అవకాశం ఎందుకంటే అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం కలగకపోతే భ్రాంతి కలిగేందుకు అవకాశం లేదు ఎందుకంటే ఎదురుగా ఏదో ఉంది అనేది సామాన్య జ్ఞానం ఉండాలి కదా ఎత్కించిది ఇదం ఇదం అనే జ్ఞానం ఉండాలి ఇది అనే జ్ఞానం ఉండాలి ఆ ఇది అనేటువంటి సామాన్య జ్ఞానం లేకపోతే భ్రాంతి కలిగేందుకు అవకాశం లేదు అందుకని జో భ్రాంతి కె సాతి ప్రతీతి హోవే ఏది భ్రాంతి కాలంలో భ్రాంతి వస్తువుతో పాటు కలిసి ప్రతీతి ఏదవుతుందో మరి జిష్ కి ప్రతీతి వినా భ్రాంతి ఓవేనాయి మరి దేని యొక్క ప్రతీతి లేకుండా భ్రాంతి కలగడానికి అవకాశం లేదు ఎందుకంటే భ్రాంతి కలగాలంటే అధ్యాస కలగాలంటే అధ్యాస సామాగ్రి ఏమి ఉండాలి అధిష్టానం జ్ఞానం ఉండాలి విశేష అజ్ఞానం ఉండాలి అధ్యాస సామాగ్రులు అధిష్టానం యొక్క జ్ఞానం ఉండాలి ఉంటేనే బ్రాంతి అవుతుంది ఇది ఏమో ఉన్నదనేటువంటి సామాన్య జ్ఞానం కూడా లేదనుకో చిన్న చీకట్లో మీరు పోతున్నారు ఏమీ కనపడతలేదు మీకు బ్రాంతి పాము అని ఇంకేమన్నా భ్రాంతి అయితే కాదు ఆ మసక మసక చీకట్లో అది పూర్తిగా స్పష్టంగా కనపడతలేదు పూర్తిగా చిమ్మిన చీకటి కూడా లేదు కాబట్టి పూర్తిగా కనపడకుండా కూడా లేదు అంటే మంద మందంగా కనపడుతుంది ఆ మందమందంగా కనపడడం అనేది అధిష్టానం యొక్క జ్ఞానం అంత మాత్రం కనపడకపోతే ఇది పాము అని భ్రాంతి కలిగేందుకు అవకాశం లేదు అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం ఉండాలి అదే ఇదం అంశం అంటారు అదే సామాన్య అంశం అంటారు ఐసా జో అంశు సో సామాన్యాంశు కయ్యాయి ఇటువంటి అంశమునకే సామాన్య అంశము అంటారు తాహీకు ఆధార బి కహాయి దానికే కూడా పర్యాయ శబ్దం ఉంది సామాన్యాంశం అన్నా ఆధారమన్నా ఒకటే మూడు కాలాల్లో ఏది ఉంటుందో అది ఆధారము లేదా సామాన్యాంశం అంటారు ఐసా దృష్టాంత విషయ ఇదం పనా నామ్ ఈ విధంగా ఈ సామాన్యాంశము దృష్టాంతంలో ఏది చెప్పండి అంటే ఈ ఇదంశం ఆ ఇదంశమే సామాన్యాంశం అంటారు ఇదంతం ఇదం ఇట్లా చెప్పండి అబాధ్యపన హే శబ్దం కూడా ఉంది ఆధారం అన్నారు ఇదం త్వ అన్నారు ఇదంశం అన్నారు అబాధ్యపన అబాధ్యపన అంటే బాధింపబడదు అది ఎప్పుడు ఉంటుంది భ్రాంతి కాలంలో ఉంటుంది భ్రంతి నివృత్తి కాలంలో ఉంటుంది అది బాధ కాదు ఎల్లప్పుడూ ఉంటుంది అబాధ్యత్వం అని కూడా అంటారు దానికి అవరు సిద్ధాంత విషయ ఇక సిద్ధాంతంలో ఈ సామాన్యాంశం ఏది కూటస్తున్నాయి ఎందు జీవు అంటే చిదాభాసుడు విక్షేపము రూపభ్రాంతి అయింది అనుకో అక్కడ సామాన్యాంశం ఏది స్వయం పన స్వయం పన స్వయం త్వం అపనాపన వాస్తవపన లేదా ఆత్మత్వం ఇది ఆత్మత్వం అనేది భ్రాంతి కలగక ఉన్నది అంటే ఈ జీవత్వ బ్రాంతి కర్తృత్వ భక్తత్వ బ్రాంతి ఈ విక్షేపము రూప అధ్యాస కలగక కూడా కూటస్థ చైతన్యం స్వయంతో ఉన్నది భ్రాంతి కాలంలో కూడా స్వయంతో ఉన్నది ఎందుకు దాని అందే గదా ఈ అధ్యాస అయితుంది అధిష్టానం అయినటువంటి కూటస్థుని అందే కదా ఈ జీవత్వ భ్రాంతి కర్తృత్వ భోక్తతో భ్రాంతి మొదలైనటువంటి అందువల్ల భ్రాంతి కాలంలో కూడా ఆ అధిష్టానం యొక్క సామాన్య అంశం అహం కర్త అంటున్నాడు అయం ఇగో నేను ఉన్నాను అంటాడు ఆ అయం అనేది సామాన్య అంశం చైతన్యం అహం అనేది విశేష ఇప్పుడు ముందు చెప్తాడు అహము మరియు స్వయంతో ఈ రెండు ఒకటే కదా అంటాడు ఒకటే కాని విశేషం ఉన్నది అహంలో విశేషం ఉన్నది కూటస్థంలో సామాన్యం ఉన్నది మరి దృష్టాంతంలో సామాన్యాంసమేది అంటే స్వయంత్వం అంటే కూటస్థంలో ఏదైతే ఆత్మత్వం ఉన్నదో ప్రతి వనంలో నేను అన్ని కాలాల్లో ప్రతీతి అవుతుంది సుశక్తిలో కూడా నేనున్నాను స్వప్నంలో కూడా నేను ఉన్నాను కూడా నేను అన్ని కాలాల్లో ఉంటుంది ఈ స్వత్వం ఇక ఈ కర్తృత్వ భోక్తృత్వాలు జాగ్రత్త కాలంలో మరి స్వప్న కాలంలో మాత్రం కనపడతాయి సుషుప్తులు ఇవి లేవు కానీ తాను ఉన్నాడు ఆ తాను తానుగా ఉండుట ఇది స్వత్వం అదే స్వయంతం అదే ఆత్మత్వం ఇక తన నేను సుఖిన నేను దుఃఖిని నేను కర్తను నేను భోక్తను నేను అజ్ఞానిని నేను బ్రాహ్మణుణ్ణి మనుష్యుణ్ణి అనుకుంటున్నాడే అది విశేషం అది భ్రాంతి తెలిసింది కదా సామాన్యాంశం అంటే దృష్టాంతంలో शम दस्ता आत्मत्म इक विशेषांश अटेट आने चूडेंट टिप्पण जो भ्रांति काल में प्रती हुए नहीं प्रती के हुए भ्रांति दूरी हुए है सो विशेषांश कही है ता को अधिष्ठान भी कहे है जा का से भ्रांति होवे और जा की से भ्रांति की निवृति हुए सो అధిష్టానకయ్యే హయే అని అంటూ విచార చంద్రోదయం తెలుసుకున్నాం కదా జాక అప్రతీతిసే దేని యొక్క అప్రతీతి వలన దేని యొక్క జ్ఞానం లేనందు భ్రాంతి కలుగుతుందో మరి దేని జ్ఞానం అయితే భ్రాంతి యొక్క నివృత్తి అవుతుందో అది అధిష్టానం అంశం అనబడుతుంది మరియు దానికే విశేషాంశం అని కూడా అంటారు అయితే విశేషాంశం చెప్పుకుంటున్నాం కదా ఈ విశేషాంశంలో రెండు ప్రకారాలు ఉన్నాయండి అధిష్టాన విశేషాంశం ఒకటి కల్పిత విశేషాంశం ఒకటి ఇప్పుడు అధిష్టాన విశేషాంశం చూడము ఐసే శుక్తి దృష్టాంత విషే నీల పృష్టత త్రికోణత శుక్తిత్వ ఆదికహే దృష్టాంతంలో విశేషాంశం ఏది వెండి అనేటువంటి భ్రాంతి కలగడానికి అధిష్టానము ఆ శుక్తి ఎందు నీల అంటే అది వెళ్ళకింతలా వేస్తే వెండిలాగా దగ్గ మెరుస్తుంది వెండికి ఆ లోని భాగా సాదృం ఉన్నందువలన ఆ సదృశ్య దోషం చేత వెండి బ్రాంచ్ అవుతుంది కాని ఆ శుక్తి యొక్క వెనుక భాగంలో ఎట్లా ఉంటుంది అది నీల పృష్టత అంటే వెన్ను భాగం వెనుక భాగం ఎట్లా ఉంటుంది నీల ఉంటుంది నల్లగా ఉంటుంది ముచ్చ యొక్క భాగం వెనుక భాగం నల్లగా ఉంటుంది అది వెళ్ళకిలా పడితే తెల్లగా ఉంటుంది అయితే ఆ నీల అనేది విశేషాంశం ఇక త్రికోణత అది త్రికోణాకారంగా ఉంటుంది కదా ఎగ్జాక్ట్ గా త్రికోణాకారంగా ఉండదు కాకపోతే కొంచెం త్రికోణం అనుకోండి ఆ త్రికోణాకారత మరియు శుక్తిలో సుక్తిత్వం ఉంది ఆ సుక్తిత్వం కూడా విశేషాంశం అధిష్టానం యొక్క విశేషాంశం శుక్తి సుక్తిత్వావచ్చేదం చేత తెలియబడితే యథార్థ జ్ఞానం బడుతుంది శుక్తి రైతత్వావచ్చేదం చేత కనబడితే భ్రాంతి జ్ఞానం కనబడుతుంది తద్వతి తత్ ప్రకారకత్వం యార్థం ప్రమా అంటారు ఆ తత్ప్రకారకత్వం భ్రమ అప్రమ అంటారు అంటే ఉన్నది ఉన్నట్టుగా శుక్తి సుక్తిత్వ ప్రకారం చేత కనపడితే అది యథార్థ జ్ఞానము అంటే శుక్తిని శుక్తిగానే తెలుసుకుంటే ఇక శుక్తిని రహితంగా తెలుసుకుంటే అది భ్రమ అందుకని ఆ శక్తుల్లో శుక్తిత్వం ఉంటది ప్రతి దానిలో అవచ్చేదకం జాతి ఉంటుంది కదా అనేక ఘటాల్లో ఘటత్వం ఉంటది అనేక మనుషుల్లో మనుష్యత్వం ఉంటది అట్లా అనేక శక్తుల్లో శుక్తిత్వం ఉంటది ఆ శుక్తిత్వం అనేది అధిష్టాన విశేషాంశం మరియు త్రికోణత అధిష్టాన విశేషాంశం నీళ్ళ పృష్టత విశేషాంశం ఈ విధంగా దృష్టాంతంలో విశేషాంశము ఉంటుంది ఇది మూడు కాలాల్లో కనపడదు ఎప్పుడైతే నీకు భ్రాంతి కలుగుతుందో అప్పుడు ఈ నీల పృష్టత కనపడదు నీల పృష్టత కనపడితే భ్రాంతి కలగదు బిండి అనే భ్రాంతి కలగదు అందుకని దేని యొక్క అప్రతీతి వలన భ్రాంతి కలుగుతుందో దేని ప్రతీతి వలన భ్రాంతి నివృత్తి అవుతుందో అది అధిష్టానాంశము దానికే విశేషాంశం అంటారు ఇక సిద్ధాంతి విషయ ఆనందత అసంగత అద్వైత అదికు ఇక చేతనంలో విశేషాంశం ఏమిటి అనంటే చేతనత్వం అంటే చిద్రూపత్వం అంటే స్వయం ప్రకాశత్వం జ్ఞానత్వం ఇక ఆనందత ఆనందరూపం అసంగము అద్వితీయము ఇటువంటి ధర్మాలు చైతన్యముల అధిష్టానం అంటే దృష్టాంతంలో విశేషాంశం కేవల స్వయంత్వం ఏదైతే ఉందో అది సామాన్యాంశం అయితే చేతనత్వము ఆనందత్వం అసంగత్వము అద్వితీయత్వం అనేది విశేష అంశం అనబడతాయి ఇవి భ్రాంతి కాలంలో మనకు కనపడు నేను ఆనంద రూపాణ్ణి అనే జ్ఞానం ఉందా అగ్నిజనులకు ఈ భ్రాంతి కాలంలో నేను అసంగ రూపాన్ని నేను ఆనంద రూపుణ్ణి నేను చిద్రూపుణ్ణి అద్వితీయ స్వరూపుణ్ణి జ్ఞానం ఉందా భ్రాంతి కాలంలో ఇది కనపడదు ఆ భ్రాంతి నివృత్తి అయితే అప్పుడు తెలుస్తుంది గురు శాస్త్రాన్ని ఆశ్రయించి చక్కగా వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే అప్పుడు తెలుస్తుంది ఓ నేను స్వయం ప్రకాశమైనటువంటి చిద్రూపాన్ని నేను ఆనంద రూపాన్ని నేను అసంగ రూపాన్ని నేను అద్వితీయ స్వరూపాన్ని అని భ్రాంతి నివృత్తి కాలంలో కనపడతాయి కానీ భ్రాంతి కాలంలో కనపడదు అందుకే ఇది విశేషాంశం ఏ విశేషాంశము అధిష్టాన విశేషాంశం కదా ఇది సంపూర్ణ జగద్భ్రాంతికి అధిష్టాన మెవలు ప్రత్యేకమైన ఆ పరమాత్మయ్య యొక్క సత్తు చిత్తు ఆనందాదులు ఇవి భ్రాంతి కాలంలో కనపడు భ్రాంతి నివృత్మైతే ప్రతీతవుతాయి ఇవి అధిష్టాన విశేషాంశం తెలుసుకున్నాము ఇంకొకటి కల్పిత విశేషాంశం కూడా ఉంటుంది కల్పితము కల్పితం అన్నప్పుడే కల్పితం యొక్క లక్షణం ఏంది జో హోవేనహి అవర్ స్వప్న పదార్థానికి న్యాయ జో భ్రాంతిసే భాష సో కల్పితయే ఏది లేనిదే అయి ఉండి స్వప్న పదార్థాల వలే బ్రాంతి చేత కనపడుతున్నది ఏదో అది కల్పితము యథా స్వప్న పదార్థాలు స్వప్నక పదార్థాలు లేనివే అయి ఉండి కూడా నిద్రాదం చేత భ్రాంతి చేత కనపడతాయి అవి కల్పితములు అట్లే రజ్జు సర్పము శక్తి ఎందు రయతము మృగజలము ఇత్యాదులు కూడా కల్పిత విశేషాంశములు అనపడతాయి విశేషాంశం అంటే ఏంది ఒక్క శబ్దంలో తెలుసుకోండి అది ఏదో ఒక కాలానికి మాత్రమే పరిమితమై ఉంటుంది అది విశేష అంశం అన్ని కాలాలకు పరిమితం కాలేదు సామాన్యాంశము మూడు కాలాల్లో ప్రతీతి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఇదశం ఏదైతే ఉందో అది అని చెప్పుకున్నాము అది భ్రాంతి కలియ ఉన్నది భ్రాంతి కాలంలో రజతముతో పాటు కలిసి ఇదం రజతం అంటూ ఇదమంశము భ్రంతి వస్తువుతో కూడా కలిసి ప్రతీతి అయింది నివృత్తి అయిన తర్వాత నిదం రజతం కింద ఇయ శక్తి అంటున్నప్పుడు కూడా మరలా శక్తితో పాటు కలిసి ప్రతీత ఉంది ఎందుకు అది శుక్తిలోనే ఉంది ఇదంత రైతంలో భ్రాంతి చేత ప్రతీత అయింది అయితే ఆ ఇదం అంశము సామాన్య అంశము మూడు కాలాల్లో ఉంటుంది కానీ విశేషాంశము ఏక కాలంలో ఉంటుంది సర్పము వెండి ఈ మొదలైనటువంటి భ్రాంత వస్తువులు ఉంటాయి కదా భ్రాంతి కాలంలోనే కనపడుతున్నాయి భ్రాంతి నివృత్తి కాలంలో కనపడటం లేదు కానీ ఇదంశం ఏదైతే ఉందో భ్రాంతి కాలంలో ఉంది భ్రాంతి నివృత్తి కాలంలో ఉంది అట్లే అధిష్టానం యొక్క ఇప్పుడు మనం ఉదాహరణలో చెప్పుకున్న ప్రకారంగా నీల త్రికోణత మరియు ఇవి భ్రాంతి కాలంలో కనపడవు బ్రాంతి నివృత్తి కాలంలో కనపడుతున్నాయి అధిష్టాన విశేషాంశం అయితే బ్రాంచ నివృత్తి కాలంలో కనపడుతుంది కల్పిత విశేషాంశం అయితే భ్రాంతి కాలంలో కనపడదు అన్ని కాలాల్లో కనపడదు భ్రాంతి కలుగక పూర్వం గాని కాలంలో గాని ప్రాంత నివృత్తి కాలంలో గాని మూడు కాలాల్లో అది కనపడదు ఏక కాలంలో మాత్రమే కనపడుతుంది విశేషాంశం అయితే అధిష్టాన విశేషాంశం అయితే బ్రాంచ్ నివృత్తి అయిన తర్వాత కనపడుతుంది కల్పిత విశేషాంశం అయితే భ్రాంతి కాలంలోనే కనపడుతుంది ఇంత తేడా ఉంది ఇక విషయంలోకి రండి ఏవం సామాన్యాంశ ప్రతీతి ఉభయత్ర ప్రదర్శ ఈ విధంగా సామాన్యాంశంను దృష్టాంత దృష్టాంతాల్లో ప్రదర్శింపజేసి విశేషాంశ అప్రతీతి సామ్యం దర్శయతి విశేషాంశం యొక్క అప్రతీతి సామ్యాన్ని చూపెడతాడు భ్రాంతి కాలంలో అధిష్టాన విశేషాంశం ఉంటుందో అది అప్రతీతి ఉంటుంది ఒకవేళ అది ప్రతీతి అయితే భ్రాంతి కలగదు అది ప్రతీతి కాకపోవడం వల్లనే కదా భ్రాంతి కలుగుతుంది ఏది దృష్టాంతంలో విశేషాంశం ఏమని చెప్పుకున్నాము నీల ఆ శక్తి యొక్క వెన్ను భాగము వెనుక భాగం మీద వచ్చే నీల అది భ్రాంతి కాలంలో కనపడుతుందా కనపడదు భ్రాంతి కాలంలో వెండి కనపడుతుంది మనకు నీల పృష్టత కనపడతలేదు కనపడితే భ్రాంతి కలగడానికి అవకాశం లేదు అందుకని విశేషాంశం యొక్క అప్రతీచి చూపెడుతున్నాడు దృష్టాంత దృష్టాంతాల్లో శ్లోకం చదవండి ముప్పై ఐదు త్రికోణత్వం యథా సుక్త తిరోహితం అసంగానంద తాధ్యవం తిరోహితం భ్రాంతి కాలంలో అధిష్టాన విశేషాంశము తిరోహితమైంది నీల పృష్టత్వము త్రికోణత్వము శుక్తిలో ఏదైతే ఉందో అది భ్రాంతి కాలంలో తిరోహితం అది వెళ్ళకింతలా పడి ఉన్నది సూర్యకిరణాలు దాని ఎందు పడటం వల్ల అది వెండి వలె దగ్గద మెరుగుట చేత వెండికి మరి శుక్తిలోని తెల్లని లోని భాగం ఆ రెండిటికి సాదృశ్యం ఉంది చక్కచక్క దగ్గ మెరచేది అనేటువంటి సాదృశ్యం ఏదైతే ఉందో అది సాదృశ్యం ఉన్నది వెండిలో కూడా చాకచక్య స్వభావం ఉంది ఆ శక్తిలోని లోని భాగంలో కూడా చాకచక్య స్వభావం ఉంది ఇది సాదృశ్యం అంటారు ఆ సాదృశ్య దోషం చేత అధిష్టాన సామగ్రుల్లో ప్రమేయోషం అని చెప్పుకుంటాం కదా ఐదు సామగ్రులు చెప్తారు అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానము విశేష అజ్ఞానము ఇది అధిష్టాన సామగ్రుల్లో మొదటిది ఇక రెండవది పూర్వానుభూత సంస్కారం మూడవది ప్రమాత దోషము నాలుగవది ప్రమాణ దోషము ఐదవది ప్రమేయ దోషము ప్రమేయం అంటేనే విషయం అదే సాదృశ్య దోషం అంటారు విషయ దోషం ఇప్పుడు శుక్తి అనేది విషయము దానిలో ఈ చాకచిక్య స్వభావం ఉంది భాగం అట్లే వెండిలో కూడా చాకచిక్య స్వభావం ఉంది దగ్గదగ మెరుస్తుంది సాదృశ్యం అంటారు దీనికి సాదృశ్య దోషం అంటారు దీనికి ప్రమేయ దోషం కూడా అంటారు అయితే ఈ చాకచిక్య స్వభావం చేత ఆ అధిష్టానం యొక్క నీల త్రికోణత్వం అనేటువంటిది ప్రతీతి అవటం లేదు ఏమైంది తిరోహితమైంది ఇక దర్ష్టాంతంలో కూటస్తుని అందు అసంగత్వము ఆనందత్వము అద్వితీయత్వము చిద్రూపత్వము స్వయం ఇవన్నీ విశేష అంశాలు అవి భ్రాంతికాలంలో ప్రతీతి కావడం లే అజ్ఞాన కాలంలో నేను కర్తను నేను భోక్తను నేను జీవుణ్ణి నేను అజ్ఞాని అనుకునేటప్పుడు నేను ఆనందరూపుణ్ణి చిద్రూపుణ్ణి అసంగుణి అనే జ్ఞానం ఉందా లేదు ఈ అధిష్టానం యొక్క ఉంది భ్రాంతి చేత ఈ అధిష్టానం యొక్క విశేషాంశము ఆనందత్వాదులు పురోహితమైన శ్లోకార్థం తెలుసుకున్నాము పదినాల అంకం చూడండి ఉత్తర శ్లోకానికి అవతారిక సామ్యాంతరం దర్శయతి ఆరోపిత శయతి ఇప్పుడు మనం చెప్పుకున్నామే కల్పిత విశేషాంశం ఇప్పుడు అధిష్టాన విశేషాంశము భ్రాంతి కాలంలో తిరోహితమైంది శుక్తి అనేటువంటి దృష్టాంతంలో నీల పృష్టత త్రికోణత శుక్తిత్వం అనేటువంటి అధిష్టాన విశేషాంశం ఉందో అది భ్రాంతి కాలంలో తిరోహితం అయింది దృష్టాంతంలో అసంగత్వాదులు ఏమని చిరోహితమైంది ఇక కల్పిత విశేషాంశములు కూడా సామ్యం చూపెడతాడు భ్రాంతి కాలంలో లేనిది కనపడింది కదా ఆ దృష్టాంతంలో ఏం కనపడింది దృష్టాంతంలో ఏం కనపడింది ఆ కల్పిత విశేషాంశం యొక్క దృష్టాంత దృష్టాంతలో సామ్యత చూపెడుతున్నాడు శ్లోకం ముప్పై ఆరు ఆరోపితృష్టాంతే రూప్యం నామ యథాతథ కూక్షేప నా నిశ్చయ మొదల దృష్టాంతంలో చెప్పినాడు భ్రాంతి కాలంలో సుక్తి ఏం కనపడింది మనకు రజతం కనపడింది రూప్యం నామ రూప్యం పేరుతో మనకు వెండి కనపడింది రజతం కనపడింది దృష్టాంతే రూప్యం ఆరోపిత దశలో శుక్తి ఎందు రూప్యం అంటే రజతం ఏ విధంగా ప్రతీత అవుతుందో తథా అదే విధంగా కూటస్థుని ఎందు విక్షేపము మనకు కనపడుతుంది అధ్యాస ఏమని అహం అంటూ ఈ అహం అనేది కల్పిత విశేషాంశం ఇక్కడ దర్శాంతంలో కూటస్థము సామాన్య అంశము స్వయంత్వం ఆత్మత్వం అనేది కూటస్థంలో ఉంది అది సామాన్య అంశము ఇక దాని అందు అధిష్టాన విశేష అంశాలు ఆనందత్వం అసంగత్వం ఉన్నాయి అవి తిరోహితం వాటి స్థానంలో అహంత్వం వచ్చింది నేను అనేటువంటి విక్షేపము కలుగుతుంది అహం కర్త అహంభక్త అహం అహం అంటున్నాడు కదా ఈ అహం అనేది కల్పిత విశేషాంశం అనబడుతుంది ఏ విధంగా దృష్టాంతంలో రజతం అనేది కల్పిత విశేషాంశము అట్లే దాష్టాంతంలో కల్పిత విశేషాంశం అనేది అహం ఏదైతే ఉందో అది కల్పిత విశేషాంశం ఈ విధంగా రెండింటిలో కల్పిత విశేషాంశం సామ్యత చూపెట్టాడు దృష్టాంతే శుక్తి స్థలే పదహార అంకం చూడండి దృష్టాంతం ఏది శుక్తి ఆ శుక్తి స్థలం ఆరోపిత పదార్థస్య రూప్యం నామ రూప్యం ఇది నామ యథ ఆరోపిత దశలో ఆ శుక్తి ఎందు కల్పిత విశేషాంశం ఏం కనపడింది రూప్యము అంటే రజతం వెండి ప్రతీతి ఆ వెండియే కల్పిత విశేషాంశం కనబడుతుంది యథ ఏం అదే ప్రకారంగా కూటస్థే కల్పిత్య చిదాభాస రూప విక్షేపస్య కూటస్థుని ఎందు భ్రాంతి కల్పితము పూర్వోక్తస్య అంటే ఇంతే మందికే విక్షేపము అంటే చిదాభాసుడు అని చెప్పుకుంటూ ఆ చిదాభాసునికి ఏమని వ్యవహారం అయితుంది అహం ఇది నామ అహం అనేటువంటి వ్యవహారం జరుగుతుంది ఈ అహం అనేది కల్పిత విశేషాంశము ఇక్కడ దర్శాంతంలో ఈ విధంగా దృష్టాంత దృష్టాంతాల్లో సామాన్యం యొక్క సామ్యత చూపెట్టాడు ముప్పై శ్లోకంలో అధిష్టానం యొక్క విశేషాంశ సామ్యత చూపెట్టాడు ముప్పై శ్లోకంలో ఇక కల్పిత విశేషాంశం యొక్క సామ్యత చూపెట్టాడు ముప్పై ఆరో శ్లోకంలో సామాన్యాంశము విశేషాంశము విశేషాంశంలో పునః రెండు ప్రకారాలు అధిష్టాన విశేషాంశము మరియు కల్పిత విశేషాంశము దృష్టాంతంలో వెండి అనేది కల్పిత విశేషాంశం అయితే దర్శనాంలో అహం అనేది కల్పిత విశేషాంశ సరే నను దృష్టాంతే పురోవర్తిన శుక్తి సకలే ఇంద్రియసన్నికర్షే జాతీ సతి రూప్యం ఇది తా అతిక్త రజతాభిమాన ఉపపద్యం దాష్టాంతికే ఆత్మతిరిక్త వస్తుమాన ఇది ఆసంఖ్య శంకాకారుడు ఏమంటాడంటే స్వామిజీ కృష్టాంతంలో పూర్వవర్తి దేశంలో ఉన్నటువంటి శుక్తి సకలం సకలం అంటే ముక్క శుక్తి ముక్క కనపడింది అంటే శుక్తి కనపడింది ఎదురుగా ఆ శుక్తితో ఇంద్రియం యొక్క సన్నికర్ష సన్నికర్ష అంటే సంబంధం నేత్రేంద్రియంది మరి ముత్య సంబంధం అయింది అప్పుడు రూప్యం ఇది తది అతిరిక్త రజత అభిమాన ఉప రూప్యం అంటే ఇది వెండి ఇదం రజతం అని అంటూ శుక్తి కంటే రజతం యొక్క అభిమానం కలిగింది బ్రాంత పురుషునికి కాని దృష్టాంతికే ఆత్మాతిరిక్త వస్తు అభిమానం దృష్టాంతంలో ఆ విధంగా అధిష్టాన వ్యతిరేక్తం అభిమానం ఏమి లేదంటాడు అత్రి ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు కూడా స్వప్రకాశత చిదాత్మని అవభాసం మానే తద్ అతిరిత అహం ఇది అభిమాన ఉపలభ్యత అత్యం ఇత్యభిప్రాయన ఆహా అయ్యా దృష్టాంతంలో కూడా దృష్టాంతంలో వలనే అధిష్టానానికి అంటే వ్యతిరేక్త అభిమానం కలుగుతుంది ఏ విధంగా అంటే స్వయం ప్రకాశతయా చిదాత్మని అవభాసం రూపం చేత కూటస్థ చైతన్యము ప్రతీతి అవుతుండగా స్వయంగా నేను ఉన్నానా లేనా అనేటువంటి సంశయం లేదు వానియందు వానికి ఎవరికన్నా ఉంటుందా బాబా అహమస్మి నవా ఇది సందిగ్ధే నయేవ అహమస్మి ఇది విపరీత ఏ పురుషుడు కూడా నేను ఉన్నానా లేదా అనేటువంటి సందేహంలో పడడు నేను ఉన్నాను అని నిశ్చయం ఉంటుంది లేదా విపరీత భావన కూడా ఉండదు నేను లేనే లేను అనేటువంటి విపరీత భావన కూడా లేదు నేను ఉన్నాను నేను ఉన్నాననే దానిలో కూడా సంశయం కూడా లేదు నిశ్చయం ఉన్నది ప్రతివాడికి అడగండి నువ్వు ఉన్నావా లేదా ఉన్నానా ఇగో ఇదే స్వయం ప్రకాశత అంటాడు స్వయం అంటే ఏదో కాదు ఇదే అహం అస్మి నావా ఇది కచ్చిత్ సందిగ్ధే నేవ అహమస్మితి విపర్యస్ చెత్త లోపల చెప్తారు ఈ వాక్యం నేను ఉన్నానా లేదా అనేటువంటి సందేహము లేదు నేను లేనే లేను అనేటువంటి విపరీత భావన కూడా ఎవరికీ లేదు స్వయం ప్రకాశం ఈ స్వయం ప్రకాశ రూపం చేత చిత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు తనకు తాను తెలుసుకుంటున్నాడు నేను ఉన్నాననే జ్ఞానం కూడా ఉంది కానీ తదు అతిరిక్త అహం ఇది అభిమాన ఉపలభ్యత బుద్ధితో తాదాత్మని పొంది ఏకీభావాన్ని పొంది ఆ బుద్ధిని బుద్ధి ధర్మాలను తన ఎందు ఆరోపించుకొని అహం అంటే అహం కర్త అహం భక్త అహం బ్రాహ్మణ అహం మనుష అని ఈ విధంగా అహంను అభిమానిస్తున్నాడు స్వయంగా స్వయం త్వం స్వయం ప్రకాశము తాను తానే ఉండి ఉండగా తనను తాను ప్రకాశిస్తూ తన తెలుసుకుంటూ కూడా విపరీతంగా అభిమానిస్తున్నాడు అహం అనంటూ ఏ విధంగా దృష్టాంతంలో శుక్తిని స్వయంగా చూస్తూ ఉన్నాడు ఇది అనంటూ శక్తిని చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉండి కూడా దాని అందు రూప్యమును అంటే రైతంను ఏ విధంగా ఆరోపించి అభిమానిస్తున్నాడు అదే విధంగా ఇక్కడ తనకు తాను అజ్ఞాతం లేడు విపరీత భావన లేదు సంశయం లేదు తాను తానుగా ఉన్నాడు ఉండి కూడా తన అహంను ఆరోపించుకుంటున్నాడు అంటే అధిష్టాన వ్యతిరేక్తమైనటువంటి అభిమానము దృష్టాంతంలో ఉంది దృష్టాంతంలో కూడా ఉంది ఏ విధంగా ఉంది శ్లోకం ద్వారా చెప్తాడు ముప్పై ఏడవ శ్లోకము ఇదం స్వతహ పశ్చన్ రూప్యమిత్యభిమన్యతే తొంచ స్వత పశ్చన్ అహమిత్యభిమన్యత స్వతహా ఇదం అంశం పశ్చన్ దృష్టాంతంలో చెప్తున్నాడు స్వతహాగా ఇదంశమును చూస్తూ ఇదం అని అంటూ చూస్తూ ఎందుకంటే ఇదం జ్ఞానమే లేకపోతే భ్రాంతి గల కదా ఇదమును చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉండి కూడా దాని ఎందు రూప్యమితి అభిమన్యతే ఇది వెండి అని అభిమానిస్తున్నాడు ఆ ఇదం అనేది అధిష్టానాశమే కదా సామాన్యాంశం అధిష్టానాన్ని చూస్తూ ఉన్నాడు స్వయంగా చూస్తూ ఉండి కూడా దాని ఎందుకు వేండిని కల్పించుకుంటున్నాడు వేండిని అభిమానిస్తున్నాడు తా పశ్చన్ స్వతహగా స్వయమును చూస్తూ ఉండి కూడా నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఉండి కూడా అహం ఇత్య అభిమాన్యత నేను అంటున్నాడు నేను కర్తను నేను భోక్తను ఇత్యాది రూపం చేత అభిమానిస్తూ ఉన్నాడు తాను చైతన్యం స్వయంతం ఆత్మత్వం తనకు తాను ఉద్యమానమై ఉండి సంశయ విపరీత భావను లేని ఉండి కూడా తన యందు ఈ అహంను ఆరోపించుకొని అభిమానిస్తున్నాడు దృష్టాంత దృష్టాంతాల్లో అధిష్టాన వ్యతిరేక్త అభిమానం అనేది రెండిట్లో ఉంది అని ముప్పై ఏడో శ్లోకంలో చూపెట్టాడు శ్లోకానికి అవతారిక పంతొమ్మిదవ అంకం నన్ను స్వయం అహం శబ్దయోహో ఏకార్థత్వాత్ కథం దృష్టాంత దాష్టాంతిక యోహో సామ్యం ఆశంక్య ఇదం రూప్య శబ్దా స్వయం అహం శబ్దా చ సామాన్య విశేష రూపత్ర సామ్యాత్ మా నిత్యా శంకాడు ఏమంటాడంటే స్వయం అనేది అధిష్టానం యొక్క సామాన్యాంశము మరియు అహం అనేది ఇప్పుడు ఏదైతే విక్షేపము విక్షేపాధ్యాయ రూప అహం కల్పిత విశేషాంశం మనం చెప్పుకున్నాము ఈ రెండిట్లో ఏకార్థత్వం ఉన్నది స్వయం మరియు అహం రెండు ఏకార్థం అంటే పర్యాయ శబ్దాలు ఉన్నాయి స్వయం అన్నా అహం అన్న ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి అలాంటప్పుడు దృష్టాంత దాష్టాంతిక అములయందు సామ్యం ఏ విధంగా చెప్తావు అంటాడు అంటే దృష్టాంతంలో ఇదం దాష్టాంతంలో స్వయం దృష్టాంతంలో రజతం మరియు దాష్టాంతంలో అహం ఈ రెండిటికి పూర్వ శ్లోకంలో సామ్యత చూపెట్టాడు కదా ఈ విధంగా సామ్యత చూపెట్టడానికి రాదు ఏ విధంగా దృష్టాంతంలో ఇదము మరియు రూప్యము రెండు భిన్నమున్నాయి హిధంశానికి మరి రెండుకి భేదముంది భిన్నముగా చెప్పి దృష్టాంత దాష్టాంతాలు సమానత చూపెట్టావు కానీ అట్లా కుదరదు అంటాడు ఎందుకంటే స్వయం అనేది అహమనేది ఏకార్థకములు ఉన్నాయి భిన్నములు కావు అలాంటప్పుడు దృష్టాంత దాష్టాంతాలకు సామ్యత కుదరదు అనే విధంగా సంఖ ప్రాప్తమైనప్పుడు సామ్యత దృష్టాంత దాష్టాంతంలో ఉన్నది అంటే స్వయమునకు అహమునకు భేదముంది ఏ విధంగా దృష్టాంతంలో యుదమునకు మరియు రజతమునకు భేదం ఉన్నదో అట్లా దాష్టాంతంలో కూడా స్వయమునకు అహమునకు భేదము ఉన్నది ఏమిటా భేదము అంటే సామాన్య విశేష భేదం స్వయం అనేది సామాన్యమున్నది అహం అనేది విశేషం ఏ విశేషం అది కూడా అధిష్టాన విశేషమా కల్పిత విశేషమా అంటే కల్పిత విశేషం భేదముందా లేదా స్వయం అనేది అధిష్టాన సామాన్య అంశం అహం అనేది కల్పిత విశేషం ఉన్నది భేదముందా లేదా మరి ఏకార్థములు ఎట్లవుతాయి చెప్పండి అని సమాధానం చెప్తూ ముప్పై ఎనిమిదో శ్లోకాన్ని ప్రవృత్తి చేస్తున్నాడు శ్లోకం చదవండి ఇదం త్వరూప్యతే భిన్నే సహం తే తథ సామాన్యంచాపి్యతే ఇదం త్వ రూప్యతే భిన్నే దృష్టాంతంలో ఇదం ఇదం అనేది మరి రూప్యం అంటే వెండి అనేది భిన్నం ఉన్నాయా లేదా భిన్నం ఉన్నాయి ఇదం అనేది అధిష్టాన రూప్యం అనేది కల్పిత విశేషాంశం భేదముందా లేదా భేదము అట్లే తహంతే స్వత్వము స్వయంతో అంటే ఆత్మత్వము సామాన్యము కూటస్థ చైతన్యము మరి అహంత ఇది కల్పిత విశేషాంశం ఇందులో కూడా భేదం ఉంది స్వత్వం అనేది అధిష్టాన సామాన్యాంశం అయితే అహంతం అనేది కల్పిత విశేషాంశము రెండింటిలో భేదం ఉంది ఏ విధంగా భేదం చేసి చెప్తున్నావు అంటే సామాన్యం విశేషాంశ రూపం చేత భేదం ఉన్నది దృష్టాంతంలో ఇదంతం సామాన్యాంశము మరియు రూప్యము అంటే రజతం అనేది కల్పిత విశేషాంశం దృష్టాంతంలో స్వత్వం అనేది అధిష్టాన సామాన్యాంశము మరియు అహంతం అనేది కల్పిత విశేషాంశం ఈ విధంగా సామాన్య విశేషం చేత భేదముంది స్వత్వము మరియు అహంతం అనేది ఏకార్థవాచ్య కావు భేదముంది తర్వాత ముప్పై తొమ్మిదో శ్లోకానికి అవతారికి చూడండి ఇరవై ఒకటవ అంకము స్వయం శబ్దార్థస్య సామాన్య రూపత్వం స్పష్టీకర్తం లౌకికం ప్రయోగం తాబత్ దర్శయతి ఇది స్వయంలో స్వత్వంలో సామాన్య అంశం ఉంది అధిష్టానం యొక్క సామాన్య అంశం స్వత్వం స్వయంతో ఉంది ఆ సామాన్య రూపాన్ని స్పష్టం చేస్తూ లౌకిక చేస్తున్నాడు అంటే ఒక లౌకిక దృష్టాంతం ఇచ్చి ఆ సామాన్య అంశాన్ని చూపెడుతున్నాడు ఏ విధంగా శ్లోకం చదవండి దేవదత్త స్వయం గచ్చేత్వం వీక్షస్వ స్వయం తహం స్వయం న శక్నోమికే ప్రయుజ్యతే దేవదత్త స్వయం గచ్చతి ఇదొక వాక్యం త్వం స్వయం వీక్షస్వ ఇదొక వాక్యం అహం స్వయం నక్నోమి ఇదొక వాక్యం ఈ మూడు వాక్యాల్లో ఈ స్వయం స్వయం స్వయం అని ఇది సామాన్యాంశం దేవదత్త స్వయం గచ్చేత్ స్వయం అనేది సామాన్య అంశం తీక్షస్వ ఇది ఇందులో స్వయం అనేది సామాన్య అంశం అహం స్వయం నక్నోమి అనే వాక్యంలో స్వయం అనేది సామాన్య ఈ విధంగా లోకే ప్రయోజనం ఈ విధంగా ప్రయోగాలు జరుగుతాయి ఇది సామాన్యాంశం అంటారు తర్వాత నలభయో శ్లోకానికి అవతారిక చూడండి భవతి ఏం లోకే ప్రయోగ సరే స్వామిది లోకంలో ఈ విధంగా స్వయం శబ్దం ప్రయోగం ఉంటే ఉండగాక కథ మేతావత స్వయం శబ్దార్థస్ సామాన్య రూపత్వం ఇది ఆశంక విధం శబ్దార్థ వద్ సరే స్వామిజీ ఇప్పుడు లోకములో ఈ విధంగా సామాన్యం ప్రయోగం జరుగుతూ ఉంటుంది సరే అంత మాత్రం స్వయం శబ్దార్థము సామాన్య రూపము ఉన్నది అని ఏ విధంగా సిద్ధి అవుతుంది అని ఈ విధంగా శంక ఇదం శబ్దార్థం వలనే స్వయం శబ్దార్థం కూడా సామాన్య రూపంగా ప్రయోగం జరుగుతుంది దాని ఒక విశేష వర్ణన తర్వాత ఉంటుంది టిప్పన్ కూడా ఉంది ఇక్కడ అది క్రమంగా రేపు తెలుసుకున్నాం ఓం సహనా తేజస్వినూ మా విద్శావై ఓ శాంతి శాంతి శాంతి